మమ్మల్ని బయట తీసుకొస్తానైనా దాన్ని బట్టి నీకే వర్ణాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న తండ్రి ఘనత మహిమ ప్రభావములు అదే మధ్య హలో స్థూత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు మహిమ చరీఫ్ తండ్రి కృపమైన నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినయన ఆ కల్వరిశీల్లోనైనా మా పాపంలోని పాపంలోని రోగంలో భరించినైనా మాకు బదులుగా ప్రభా మీ మరణించినైనా పాప జీవితం నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చిన ఓ ప్రభా మీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేస్తున్నారైనా మీకు మరణ భూస్తాపను పునరుద్ది మమ్మల్ని అబ్రహాం సంతానంగా మార్చుకున్నారా వాగ్దాన వారస్తువుని ప్రజలుగా మమ్మల్ని మార్చుకున్నారు దాని మీకు అన్నాలు మీకు కృతజ్ఞతలు తీసుకున్న గొప్పదేవ ఈ కృదయకాల స్థంలోనైనా మీ వాక్యం గ్యాంగ్స్టర్ ప్రభావిష్కు ఆరాధిస్తూ మీకు సన్నిపించాను ప్రభావ మీరేమతో మాట్లాడండి మా దీతాలు సరి చేయని ప్రభావ మీకు నూతనమైన అభిషేకంగా పరిగ్రహించిన ప్రభావ వాక్యంలోని సత్యాన్ని మీరు గ్రహించలాగిన మా ఆత్మీ నేతలు మా హృదయాన్ని తెరవని ప్రభావ ఏకే వందాలని ప్రభ మీరు ఆకడ దినాలు ప్రభావ అనేకులం ప్రభా తనని సిద్ధపరచాలా నా దైవాలను సేవాజీతం నడిపించండి మీ కారణ అంత ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించండి మీ ఆసందర్భాలు అందరూ నడిపించి ఈ నామాన్ని మైమేసుకోమని కేసు క్రీస్తు పరిషత్ నామిస్తున్నావు తండ్రి సార్ సార్ వచ్చింది సార్ వచ్చిన చందా వచ్చిందండి సార్ ఒక పాట పాడదా ఓకే ఆకర్షితేమగిర్కేళన్ని ప్రేమా కై నికముగ తు కుర్కేళన్ని ప్రేమా కై నిజితును సతంతిదివాున నిరేకా అర్చింటున్నాన ై జీవిత నికోరకై జీవిత నికర్పింపా దీవి కృతజ్ఞతలవంతి నాదు జీవా ర్పిన్ోదేకా నే అర్పిన్ చింతించితి గత పాపాములకైంతో నేను కృతజ్ఞాత సమర్పిను మృతకంతయ నిత సమర్పిను మృతకంతయ నిజ్ఞతలవీ జీవను లేక నీ అర్ప నీకు అర్పించ చిన్నగా చూద్దాము ఇంకొకసారి షేర్ చేస్తున్నట్టు గుర్తుంది కానీ ఒకసారి చూద్దాం ఈ యొక్క ఒక దేవుని సేవకుడు గురించి ఇప్పుడున్న మాటలు చెప్పుకొని ప్రారంభిస్తున్నాను చక్రవర్తి గారు స్థానికుల గ్రంథం మూడు అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాలను ఏమన్నా రాయబడిందంటే నీ సబ్బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో విహోవాను నమ్ముకును నీ ప్రవర్తన ఎంతటియందు ఆయన అధికారములు కొక్కును అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను మరొకసారి చదువుకున్నాం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో విహోవా ఎందు నీ ప్రవర్తన ఎంతటి ఆయన అధికారమును కొను ఆయన నీ త్రోగులను సరాళము చేయును పంతొమ్మిది వందల నలభై ఏడులో రాబర్ట్ పేమ్ అనేటటువంటి ఒక దైవ ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు యూత్ ఫర్ క్రైస్ట్ అనే ఒక సంస్థను స్థాపించాడు ఈ యువజనులు ప్రభు కొరకు జీవించాలి ప్రభు కొరకు సమర్పించబడాలి ప్రభు సువార్తను ప్రకటించాలి అని ఒక సంస్థను ఏర్పాటు చేసినాడు యూత్ ఫర్ క్రైస్ట్ అని ఆ సమయంలో ఇంగ్లాండ్ దేశం అమెరికా తదిర యూరప్ దేశాల్లో అనేకులు అనేక యువజనులు తమ కాలేజెస్ నుంచి యూనివర్సిటీస్ నుంచి ప్రభు కొరకు సమర్పించుకొని మిషనరీలుగా తయారయ్యి వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఇండియాతో పాటు ఆఫ్రికా ప్రాంతాల్లో సేవకు వెళ్ళినారు గొప్ప పిలుపు గొప్ప సమర్పణకు దారితీసింది అయితే ఆయన వరల్డ్ విజన్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినాడు ఇది యూస్ ఫర్ క్రైస్ట్ అనేది ఇవాంజలికుల మిక్షన్ అయితే అంటే సువార్త ప్రకటించేది సువార్తికులు ప్రచారికులైతే ఈ యొక్క వరల్డ్ విజన్ అనేది బేదలకు చాలా అవసరతల్లో అక్రతల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటటువంటి ఒక సంస్థగా అంటే సామాజిక సంస్థగా దీన్ని స్థాపించారు కానీ అది కూడా క్రైస్తవ సిద్ధాంతాల మీద ప్రభుకి మహిళ తెచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దినారు అది ఈరోజు అనేక దేశాల్లో ఈ యొక్క సమస్య పనిచేస్తా ఉంది మన దేశంలో కూడా యూస్ ఫర్ క్రైస్ట్ ఉంది అదేవిధంగా వరల్డ్ రిజన్ ఆఫ్ ఇండియా కూడా మన దేశంలో ఉంది అయితే ఇక్కడ ఆయన ఒక పుస్తకం రాస్తాడు ఆ పుస్తకంలో ఏమన్నా రాయబడిందంటే ఆ పుస్తకం యొక్క చేర్చికి ఏంటంటే లెట్ యువర్ హార్ట్స్ బీ బ్రోకెన్ మీ యొక్క హృదయాలు పగలబట్టబడాలి విత్ దింగ్ మీన్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని హృదయాన్ని ఏదైతే పగలగొట్టేవిగా ఉన్నాయో దేవుని హృదయాన్ని ఏదైతే బాధించేవిగా ఉన్నాయో దేవుని హృదయాన్ని ఏదైతే కదిలించేవిగా ఉన్నాయో అటువంటి విషయాలను బట్టి నీ హృదయం పగలబట్టబడాలి నీ హృదయం విరుగబొట్టబడాలి అన్నది ఆ యొక్క శీర్షిక అంటే దేవుని లాంటి హృదయం నీవు కూడా కలిగి ఉండాలని దాని యొక్క తాత్పర్యం అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క భారం అంటే ఆయన యొక్క ఉద్దేశాలు ఆయన యొక్క సంకల్పాలు ఆయన యొక్క చిత్రం ఆయన యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని బట్టి నీ హృదయం ఆచరించాలి దాన్ని బట్టి నీ హృదయం పనిచేయాలి నీకు ఉన్నటువంటి ఇతర సంబంధమైనటువంటి విషయాలను బట్టి అంటే లోకం శరీరానికి సంబంధించినటువంటి విషయాలను బట్టి నీ హృదయం విరగ్గొట్టబొద్దినప్పుడే ప్రభు యొక్క కార్యాలు నీ హృదయంతో జరుగుతాయి అన్నది దాని యొక్క తాత్పర్యం అదే సామెతలు మూడు అధ్యాయము ఐదో ఆరు వచ్చే నీ ప్రవర్తన ఎంతటి ఎందు ఆయన అధికారంలోకి వస్తున్నమో అప్పుడు ఆయన నీ దోహంలో సరళనం ఒక్కరిగా ఉన్నటువంటి ద్రోగులు తరళం చేయబడాలంటే మన జీవితంలో లోకానుసారంగా కాకుండా ఆత్మీయ సంబంధమైనటువంటి సరళత మనం కలిగి ఉండాలంటే మనము పూర్తిగా ఆయనకి సమర్పించుకునే వారం ఆయన అధికారం ఒప్పుకునే వారం పూర్ణ హృదయంతో ఆయన నమ్ముకునే వారం ఉండాలి ఈ మూడు కండిషన్స్ మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో అంటే పూర్ణ హృదయంతో ఈ హోవయందు ఎప్పుడు నమ్మికు రెండోది మన ప్రవతని ఎంతటి ఎందు ఆయన అధికారానికి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు మాత్రమే ఆయన ఈ మూడో కార్యం చేయగలదు ఏంటది మన త్రోవల్ని సరళం తీసే దేవుడుగా ఉంటున్నారు ఓంకర జీవితం ప్రభువు నచ్చడు సరళత లేని వంకర శంకర ఉండేటటువంటి అవన్నీ కూడా సాతానికి సంబంధించినటువంటి విషయాలు హాము కూడా వంకర శంకరగా ప్రయాణం చేస్తుంది చాటిగా తూటిగా పోలేదు ఎందుకు దాని మార్గమే సరళత లేనిది అనేక రకాలైనటువంటి మన శారీరక లోక సంబంధమైనటువంటి విషయాలను మనం చూస్తే ఈ లోకంలో ఏది కూడా సరళ సరళత లేనిది శ్రైత్వాలు కూడా లేని అన్నీ కూడా కోమంగలే వంకర టెంకరగా అది వంకర అనేది లేక సరళత లేనిది సాతానికి సంబంధించినటువంటి అంశం సాతానికి సంబంధించినటువంటి ప్రభు మన జీవితాల్లో సరళతను కోరే దేవుడుగా ఉంటున్నారు అయితే అటు సరళతను మన జీవితాల్లో ఇవ్వాలని కోరే దేవుడుగా ఉంటున్నాడు ఎంతవరకు అయితే మనం పూర్తిగా సమర్థించుకోలేము ఎంతవరకు అయితే ఆయన యొక్క అధికారం కిందకి మనం పూర్తిగా ఆ తెచ్చుకోము ఆయన ఎందుకు పూర్ణ హృదయంతో ఆయన ఎంతవరకు అయితే నమ్మకం మన జీవితాల్లో సరళత అనేది ఏర్పడదు మన జీవితాలు మన మార్గంలో సరళం కావు అయితే మన జీవితాల్లో ఒకసారి మనం అందరం కూడా పరీక్షించుకుంటే కొన్ని విషయాల్లో మనం చాలా తగ్గించుకునే వారం గాను ఇసు చెప్పే వారంగా నమ్మకూర్చే వారంగా ఉంటాను అనేక ఇతర విషయాల్లో అది చిన్నవే కావచ్చు లేక పెద్ద విషయాలు కావచ్చు ఇంకా ఏ విషయాలైనా కూడా అనేకమైనటువంటి ఇతర విషయాల్లో ఆయన అధికారానికి ఒప్పుకునే వారంగా ఉదయంలో కొంతవరకు నీ జ్ఞానానికి సంబంధించినటువంటి గాను లోకానుసారమైనటువంటి షనాలిటీ అంటే నీకున్నటువంటి తెలివిని నీకున్నటువంటి జ్ఞానాన్ని ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలని పరిగణలోకి తీసుకొని కొన్ని విషయాలని మనం మాత్రమే పరిష్కరిస్తాం మనం మాత్రమే చూసేవాడంగా ఉంటాం అటువంటి విషయాల్లో మన యొక్క జీవితాలు క్రమపరచబడకుండా ఉంటున్నాయి అటువంటి టువంటి విషయము మన జీవితాల్లో జరగాలి కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధ తోడు వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమలో తమ ఆత్మలను అప్పగింపుకునవలను అని పేతులకు రాసి పేతుడు గ్రంథం పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది వస్తువులు చూపిస్తుంది కాబట్టి దేవుని చెట్టు ప్రకారం బాధింపబడి వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన దృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించే వాళ్ళు ఎప్పుడైతే నీవు విరగ్గొట్టబడిన వారిగా ఉంటావో ఈ లోకంలో ఎప్పుడైతే నీవు లోకానికి విరగ్గొట్టబడిన వాడు లేక నీ యొక్క సంపూర్ణమైనటువంటి ప్రవర్తన ఆయన అధికారం కిందకి తెచ్చేవాడుగా ఉంటావో ఎప్పుడైతే ఆయన యొక్క అధికారానికి నీ జీవితంలో నీ జీవితాన్ని ఒప్పుకునేవాడుగా ఉంటావో అప్పుడు దుఃఖాలు నీ జీవితం వేస్తాయి ఎప్పుడంతవరకు అయితే నీ నా జీవితాల్లో శ్రమ దుఃఖం కష్టం ప్రభు కొరకు కలిగి ఉండమో మన జీవితాల్లో ఏదో ఒక లోపంగా కనిపిస్తుంది అంటే అయితే మనం ఎదగట్లేదు లేదా ఆ యొక్క పరిపూర్ణత పరిపక్వత ఈస్తు స్వభావం మనలో ఏర్పడట్లేదు అని అర్థం కాబట్టి ఆది కాండం నుంచి తీసుకొని ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రతి పిలువబడినటువంటి సేవకుడు ప్రతి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని బిడ్డ వాళ్ళ జీవితాల్లో ఏ ప్రభుతో పాటు శ్రమ కష్టం నింద దుఃఖాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో జీవించినారు అయితే ఈరోజు అనేక మంది క్రైస్తవులు నాతో పాటు కలిపి సుఖాన్ని ప్రేమించేవారు గాను క్రీస్తుకు వెలుపల సుఖాన్ని సంతోషాన్ని ఎదిచేవారు గాను మార్గాల్ని పూర్తిగా ఆయనకి అప్పజెప్పిన వారు గాను అటువంటి శ్రమ దుఃఖం కష్టం లేకుండా బ్రతికేటటువంటి ఆప్షన్స్ ని ఎన్నుకునే వారుగానూ ఉంటున్నాయి కాబట్టి ఆ యొక్క సరళత క్రైస్తవ జీవితాల్లో కనపడదు ఎప్పుడైతే క్రైస్తవుల జీవితాల్లో సరళత కనపడదు సంఘాల్లో కూడా సరళత కనపడదు వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి ఒక్క మార్గములను ఏర్పరచుకునే వారుగా ఉన్నారు సంఘ సభ్యులందరూ కూడా ఒకరి మార్గాల్లో వెళ్ళే వాళ్ళైనప్పుడు సంఘం కూడా ఒకరి మార్గాన్ని ఏర్పడుతున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఆయన యొక్క సంకల్పం ఆయన యొక్క చిత్తం మన జీవితాల్లో జరగదు ముఖ్యంగా ఆయన మన యొక్క త్రోవలను తరాలను చేయబడదు కాబట్టి అట్టి కలంపులు మనం కలిగి ఉండవల్లని దేవుడు హెచ్చరిస్తున్నారు ఈ యొక్క తీర్థల గ్రంథం యాభై ఒకటి ఏడో వచ్చినలో చూస్తే లేవా నీవు విరిగి నలిగిన హృదయాన్ని ఆ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్డ్ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన నిర్లక్ష్యం కాబట్టి నీ హృదయం విరిగి నలిగినగా ఒకవేళ నీ హృదయం దేవుని విషయాల పట్ల శరీరాన్ని విషయాల పట్ల లోక సంబంధమైన విషయాల పట్ల విరిగి నలిగిందిగా ఉంటే ప్రభు ఆశిస్తున్న హృదయం అది కాబట్టి ఈరోజు మనము అత్య కలిగి ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి మూడో ముఖ్యమైన విషయం మత్య రాసిన పరిస్థితి మత మత పదిహేను ఉద్యోగం ముప్పై విరుగ కొట్టబడేటటువంటి రొట్టెగా మనం ఉండాలి ఎప్పుడైతే మనము విరుగు గొట్టబడేటటువంటి రొట్టెగా ఉంటామో అనేకులకి ఆస్వాదకరంగా ఉంటాం ఎంత ఎంతవరకు అయితే రొట్టె విరుగు ఆ రొట్టె ద్వారా అనేకులకి ప్రయోజనం ఉండదు నే నా జీవితాలు విరుగుట్టబడినప్పుడే అనేకులకి ప్రయోజనకరంగా ఉంటుంది అది కష్టమైన అది నష్టమైనా అది ఇష్టత లేకపోయినా అది దాని ద్వారా మనకు ప్రయోజనం అనిపించకపోయినా ఏదైనప్పటికీ ప్రభు జ్ఞాన జీవితంలో అడిగేది ఏంటంటే విరగ్గొట్టబడేవాడిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు ఈరోజు మనం పరీక్షించుకోవాలి అయ్యా నేను విరగ్గొట్టబడేవాడినిగా ఉంటే నా ద్వారా అనేకులు క్రీస్తు శక్తికి అయ్యా నేను విరగ్గొట్టబడేవాడుగా ఉంటే అనేకులకి సువార్త ఉంటుంది అయ్యా నేను విరగొట్టబడేవాడిగా ఉంటే అనేకులకు విందులు ప్రకటించేవాడుగా ఉంటాను నేను విరగ్గొట్టబడేవాడిగా ఉంటే అనేకులు శ్రీస్ట నడిపేవాడుగా ఉంటాను నేను విరగ్గొట్టబడేవాడిగా ఉంటే అనేకుల కొరకు బోధించేవాడుగాను సాధించేవాడుగాను ఉంటాను ఒక రెక్క ప్రకారం మిలియన్ ఫార్టీ మిలియన్ అంటే వన్ మిలియన్ అంటే సెవెన్ క్రోర్ ప్రతి మిలియన్ మూడు కోట్ల మంది ప్రజలు వరల్డ్ వైడ్ చనిపోతూ కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ఈ ప్రపంచంలో చనిపోయే వాళ్ళుగా ఉన్నారు అయితే ఆ మూడు కోట్ల మంది యొక్క జవాబుదారి రక్షించబడిన నీవు నేను అనుకుంటే వాట్ ఈస్ ద ఆన్సర్ వీ హ్యావ్ కర్ డెన్ వాడు నశించుకోక ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత దేవుడు మన దీవితాల్లో పెట్టినాడు ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలతో ఒకసారి అందరం గుంపుగా పోయి రెండు రోజులు అక్కడ ఉండి సాధ్యమైతే మూడు నాలుగు గ్రామాలు సందర్శించి శక్తి వచ్చడం ద్వారా డూ వీ థింక్ వీఆర్ ఫుల్ఫిలింగ్ గాడ్స్ గాడ్ పర్పస్ ఇన్ ఎవర్ లైఫ్ మనం దీవెని చిత్తాన్ని మన జీవితాలు నెరవేరుస్తున్నామా ప్రతిదినము సువార్తకుడుగా ఉన్నామా ప్రతి నిత్యము ఆయన ఆయన యొక్క విడుదల ప్రకటించే వారిగా ఉన్నామా ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఎంతమందికి సువార్త చెప్పాం గడిచిన గడిచిన వారంలో గడిచిన సంవత్సరంలో గడిచిన నెలలో ఎంతమంది నేను ప్రభుత్వం నడిపించిన వ్యక్తి దేవుడు మోసపోకండి దేవుడు వెచ్చరించబడదు ఏదైతే నేను కోస్తావో అది మాత్రమే నీ సేవాడగా ఉంటాడు నీకు ఎంత వాక్యాన్ని తెలిసినప్పటికీ నువ్వు ఎంత మంచివాడు అయినప్పటికీ నువ్వు ఎంత జ్ఞానం కలిగిన వాడేటప్పటిని ఎంత వార్తకి సంబంధించినటువంటి నాలెడ్జ్ నీకున్నప్పటికీ ఎంతవరకు అయితే దాన్ని నీవు ఆచరణలో పెట్టవో ఎంతవరకు అయితే దాద్వారా విరగగొట్టబడేవాడిగాను ఆ విరగ్గొట్టబడే రొట్టెగా ఉండవో దాని ద్వారా ఆశీర్వాదం అనేకులకు ఉండదు అదే కబు యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది ఆయన విరగ్గుట్టబడటం ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది నీవు నేను ఆయనలాగా జీవించాలి నీవు నేను విరగ్గొట్టబట్టడం ద్వారా మానేతులు ప్రభు చంద్రు వరే వేగంగా ఉన్నాం ఆది దేవుని యొక్క సంకల్పం ఆ సంకల్పంలో నీవు నేను ఎక్కడ నిలబడుతున్నాను వేర్ డూ ఈ ఒకవేళ నీవుగా ఆలోచించుకొని పర్లేదు లేకనాన్లే అనుకుంటే మోసపోయేవాడుగా ఉంటాం అయా క్షమించు ఇంతవరకు నేను జీవితాన్ని జీవించలేకపోయాను అందుకని నా జీవితంలో సరళత లేదు అందుకనే నా జీవితం విరగొట్టబడలేదు కాబట్టి అనేకులకి అది ఆశీర్వాదకరంగా లేదు కాబట్టి జీవితాన్ని బట్టి ప్రభు వైపు చూద్దాం ఈ యొక్క దినం ప్రభు మన దేశాల్లో ఏదైనా మాట్లాడుతున్నాడో దాని గురించి ఆలోచిద్దాం అయితే ప్రభు యొక్క హృదయం దేన్ని బట్టి విరగొట్టబడింది ఏ విషయాలను బట్టి దేవుని హృదయం గాయపరచబడు అంటే ఎవరైతే ఇంతవరకు తమ పాపముల నిమిత్తము తమ పాపముల నిమిత్తము సాహిత్యత్వం పని లేదు లేకపోతే క్షమించబడలేదురో ఎంతమంది అయితే ఇంకా పాపంలో జీవిస్తున్నారో వారిని బట్టి ప్రభులకు హృదయం గాయపట్టబడేదిగా ఉంటుంది ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని తమ జీవితాల్లో అనుసరించరో క్రియరూపంలో చెప్పియరో వారిని బట్టి కూడా ప్రభువు హృదయం గాయపట్టేది బడేదిగా ఉంటుంది ఎంతమంది అయితే సమయం గటించిపోతుంది అని ఆలోచించరు ఎంతమంది అయితే సమయం గడిచిపోతున్నా కూడా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా దేవుని పని విషమేటువంటి ఆసక్తి లేని ఏదో ఒక స్తబ్దతలో ఉండేవారిని బట్టి కూడా డబ్బు యొక్క హృదయం గాయపరుతుంది ఇంకా అనేక ప్రజలు తమ యొక్క అలవాట్లు తమ క్రియల ద్వారా తమ జీవితాలను ఆశనం చేసుకునే వారుగా ఉంటున్నారు కూడా ప్రభు హృదయం దాయపరచబడుతుంది అంతమంది అయితే ప్రజలు స్వచ్ఛతను లేక రక్షణను కోరుకోరు ప్రభువును కోరుకోరు ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తారో వారిని కూడా ప్రభు యొక్క God is trying to get the truth. God is trying to get the truth. God is trying to get the truth. If you are not trying to get the truth, you are trying to get the truth. So, the first lesson is, are your heart a broken heart? Is your heart a broken heart? Will you let your heart be broken by the things that break god art in this channel from the channel that prabhu prabhu is going on prabhu prabhu is going on at such a channel in this heart is going on and in such a life there will be a void that is it జీవితం ప్రతి హృదయం దేవుడు మనం కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు అక్కడిగా ఫిబ్రవరిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఫిబ్రవరికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ తన ఉంటుంది ఏమన్నా రాయబడిందంటే శరీరదారి అయిన దినుములు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షత్ర గురవానికి ప్రార్థనను వ్యాచరణలను సమర్పించి భైభక్తులు కలిగి ఉన్నందున ఆయనా ఇది ఎవరి గురించి రాయబడిందంటే గురించి ఏష్టభు ఈ లోకంలో జీవించినటువంటి జీవితాన్ని గురించి పశుద్ధాత్ముడు ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నాడు రాయ ఉన్న దినంలో ఏప్రభు శరీరధారి అయి ఈ లోకంలో ఉన్నటువంటి మహా మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షిపగలవానికి ప్రార్థనను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను ఆ వాసు ప్రకారం నీవు నేను ఎంత భయంకరమైనటువంటి స్థితి భయం భయం చే ఈ వాక్యం చదివిన తర్వాత కూడా నేను జీవితాలుగా అప్ప లేకపోతే బహుశా పునాదిలోనే ఏదో ప్రాబ్లం ఉంది పునాది సరిగిలేదన్నది ముఖ్యమైనటువంటి మెసేజ్ కాబట్టి ప్రభు మన జీవితాలని ఆయన మన హృదయాలని శోధించి సరిచేయలాగినట్టి నే విరిగిన హృదయం కలిగి ఉండేవారుగా ఇప్పుడు చదివినటువంటి ఫిబ్రవరికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచనంలో ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించినప్పుడు మహారోదన అనేటటువంటి పదం వాడబడింది నశించిపోతున్న అనేకులు బట్టి ఆయన రోదించినాడు అని రాయబడింది నేనా జీవితంలో ఎప్పుడన్నా ఏడ్చి ఒక్కళ్ళ గురించార్థన చేసినామా నేనా జీవితాల్లో ఒక్కళ్ళ గురించిన ఏడ్చి నశించిపోయే ఆత్మల గురించి రోధించి ఆయన పాదాలు పట్టుకుంటున్నామా లేదు కాబట్టి దర్ ఇస్ సమ్ ఫౌండేషనల్ డిఫరెన్స్ ఫౌండేషనల్ ప్రాబ్లం అంటే పునాదిలోనే ప్రాబ్లం కట్టబడిన దాని మీద కాదు పునాది ప్రాబ్లం అయినప్పుడు కట్టబడింది మరి విశేషంగా ప్రాబ్లం లో ఉంటుంది కాబట్టి పరీక్షించుకుందాం ప్రభు కనికరము కృపగలిగిన దేవుడు మరి యొక్క అవకాశం మన ఇచ్చినాడు మరియు వారం మన జీవితాల్లో అనుగ్రహించినాడు ప్రభు వైపు చూద్దాం కట్టబడదాం ఆమె కొరకు విరగబొట్టబడే రొచ్చగా విరగొట్టబడే స్వదైవంగా ఉండటానికి ప్రభు మనల్ని చేయగా ఉన్నాడు హలో నమ్మకం ఏంటండ్రి ప్రేమి కలిగి రాజా మీ పాదాలకు సూత్రాలు వంద నాలుగు స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి అయా అనేక విషయాలను చెప్పింది నేను తండ్రి ఆ యొక్క విరగొట్టినటువంటి ప్రత్యేక నమ్మకం ఏంటండ్రి అనేక సందర్భాల్లో లేక లేని సార్లు మీకు తిరుగుబాటు అయ్యా మీ మీ మీ అరుగు అని నేను కూడా ఉన్నాను తండ్రి నమ్మకమైన దేవ సరళత లేనటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్లో సరళత లేని జీవితాన్ని కలిగి ఉన్నాం దేవా నమ్మకం అయిన తండ్రి రెంగుల గిన రాజా బట్టి అయా భారం లేనివాడుగాను ఎటువంటి ఆసక్తి లేని తండ్రి నమ్మకమైన దేవ తండ్రి అయా నమ్మకం తండ్రి లెక్కలైన సార్లు మీకు వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితాం తండ్రి గ్రీబడినటువంటి హృదయంగా లేదు తండ్రి డమ్మంతోను అహంకారంతోను దారం దేవ రకరకాలైనటువంటి విషయాలతో తినింపబడినటువంటి హృదయంగా ఉంది దేవ నమ్మకైంది తండ్రి ఈ యొక్క సమయంలో దేవ మీ బిడ్డలతో చేస్తుండగా తల్లి కృపణింది తండ్రి ఈ దినాన్ని నా జీవితంలో ఇచ్చినారంటే అయ్యా క్రమపరుచుకోవాలని కోరినారు అసరి చేసుకోవాలని కోరినారు తండ్రి అయ్యా టి కృపక్ అయిన కొనున్నారు నమ్మకమైన రచించిపోతున్న తన భారం ఏమి ఉండదు విరిగిన హృదయం గా ఉంటుండదేవా తలకి కలిగినటువంటి హృదయం గా ఉంటుండీ అయ్యా నమ్మకం ఏంటంటే నా ప్రవర్తన ఏం ప్రతి ఉందో అయ్యా మీ అధికారములతో పూర్ణ హృదయంతో మీకు మీ ముందు నమ్మకం ఉంచేవాడు కాదు అయ్యా ప్రేమ ఉన్న తండ్రి అయ్యా ఏ విషయాలను బట్టి అయితే మీ హృదయం గాయపరచబడ్డదో అతి విషయాలను బట్టి నా హృదయం కూడా గాయపరచబెట్టడానికి అయ్యా నమ్మకం ఏంటండ్రి నమ్మకం ంగుల గిరిజ రక్షణకు సంబంధించిన ఫలాలు ఫలించాయి నమ్మకం ఏంటంటే వెంగుల గిరిరాజ అనేక సంవత్సరాలు రక్షించబడి ఫిట్నెస్ తండ్రి ఎటువంటి కిడ్ని పెట్టి చూస్తుండగా స్టాంపు చేసుకోండి ఖర్చు కృష్ణను ప్రార్థిస్తున్నాం తండ్రి వెంగిల్ గిరిజ ఇక్కడ చీర తండ్రి ఎవరి దొరియాల్లో లేవా నమ్మకం ఏంటి తండ్రి మీరు సార్గించారు అయ్యా ఎవరి పదయాలతోటి మీరు మాట్లాడుతున్నారు వారిని బట్టి మీకు కొందనాలు తెలియదు అనేకులు మీ వైపు తిరుగుపెట్టండి సహాయం చేయించండి అయ్యా మేము విరుగుతబడితేనే అనేకులు మీ వైపు వస్తారు దేవ్ నమ్మకం ఏంటంటే బెంగుళగిరిజా అతి బ్రోటిని పాట మా జీవితాల్లో నా జీవితాల్లో మరి ముఖ్యంగా బెంగిల్ని తండ్రి మీ కొందనాలు వాదానికి బెంగుళగిరి రాజాహింగలి తండ్రి తనకు ఇచ్చిన ప్రతి పరిస్థితికై నీకు అందా అయ్యా తండ్రిలు తండ్రి కంటి నుంచి లేవనైతే అయ్యా స్థితిలో ఉంచిన దానికై నీకు అందునా తెలించుకుంటున్నాను తండ్రి ఏ యోగ్యత ఏ అర్హతలైనా సేవ మీకు అనుగ్రహించినటువంటి రక్షణకై నీకున్నాను సేవా దేవుడిగా కలిగినటువంటి ధన్యుడిగా నన్ను కూడా ఉంచినందుకైనా తండ్రిలు తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే ఆ పిలిపిన జీవించడానికి ఈ కృపణను కలిసింది మన సృతిస్తున్నాం కనపరుస్తున్నాం దేవ ప్రండ్రి మీ యొక్క మంచితనాన్ని బట్టి మీ యొక్క నీతిని బట్టి అయా మీ యొక్క ప్రేమ మీ యొక్క కృప మీ యొక్క సదీర్ఘ శాంతను నా మా దేవ కోటగా ఆశ్రయం దుర్ఘంగా అయా ప్రాకారం గెలుగునగా మీకు నందుకే నీకున్నాను చెల్లించుకుంటున్నాను అయా ఒకసారి మీ నమ్మకత్వానికి నీ పొందునా చెల్లించుకున్నాను అయ్యా మీ వేపు చూస్తూ మీ పాదాలు బాగుమతి కొడుతున్నా బాబు పేరు మాల్కోమ్ అయితే కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు చూడలేదు అన్నట్టు మల్టిపుల్ ఇంజరీస్ అనే బాడీలో అయితే ఇప్పుడు సర్జరీస్ అవన్నీ చేస్తా ఉన్నారు డాక్టర్స్ బాబు మన ప్రాబ్లం తప్పకుండా సార్ ైక్ కొంచాడు లారీ వాడు మల్టిపుల్ ఇంజరీస్ బాడీలో రెండు రిప్నాయి హెడ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి థిమ్స్ లో ఉన్నాడు ఒక హాఫ్ అన్ తర్వాత బయలుదేరుతున్నాడు బాగుంది రెస్టర్ చేయాల్సి సూత్రమేస్త ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ ఈ సూత్రమైన మాలకు మన చిన్న బాబు గురించి మేము ప్రార్థిష్టం నా తల్లి నా ప్రభా బిడ్డకు నైనా యాక్సిడెంట్ అయింది ప్రభావ అయినా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నా దేవ నా ప్రభావ కలువరి సిల్లునైనా మీరు పొందిన గాయలలో స్వచ్ఛత ఉంది ప్రభావ బిడకు సంపూర్ణమైన స్వచ్ఛతం దయచి మనం నా దేవ ప్రతి అవయవాలు మీరు తాకండి ప్రభావ నా దేవ తల్లించుకు మీరు రక్తాన్ని ప్రోక్షింపచ్చేయండి ప్రతి అవయవములు ఏసుక్రీస్తు దేవ ఇలాంటి ఆటంకాలు రాకుండా ప్రభావం సంపూర్ణంగా నార్మల్ జీవన్ ప్రాధిష్టమైన ఏసుక్రీస్తునాములు ప్రవ్వా సంపూర్ణంగా హీలింగ్ దయచేయండి ఓ ప్రభావ తల నుంచి అధికారులు ప్రభావ పతి కీలలో నరాల్లో మీ రక్తాన్ని ప్రోక్షింపజీవన్ ప్రారంభిష్టమైన మీ జీవవాకు మీరు పంపనే ప్రవ్వా సంపూర్ణ హీలింగ్ స్వస్థత ఏసుక్రీస్తునామ ప్రకటిస్తాన మీరే సంపూర్ణ హీలింగ్ దయచేయండి తండ్రి డాక్టర్ల కన్నా పరమ మీరు ప్రవ్వ నా దేవ పతి అవయవంలో ఏసుక్రీస్తున్న రెస్టర్ అవును కాక ఏసుక్రీస్తునాములు హలలుయ్య మీరే స్వస్థపచ్చన మహిమండి అప్పటికి ఇలాంటి ఆటంకాలు లేకుండా ప్రవా శోధన కీలంటే మా అండగాన్ని కొట్టివేండి ప్రభావ మీ జీవాన్ని పోయిన ప్రభావ మీ కృప మీ కనికన బెడ్ పై చాపించండి ప్రభావాస్ సర్జరీ చేస్తున్న ప్రభ ఆ థియేటర్ చుట్టు మీ అగ్ని కంచి వెళ్లి ప్రభావ దుష్టుడు సైతం శక్తిలో పని చేయకున్న ప్రభావా కంట్రోల్ తీసుకుని ప్రభావా సర్జరీ చేయాల ప్రభాలు మీరు వాళ్ళ మధ్య ఉండి మీరు నడిపించుకోమని ప్రార్థిస్తున్న ప్రతి ఆటంకాలను కొట్టివేండి ప్రభావ సంపూర్ణ క్లీనింగ్ దయచేసి రెస్టోర్ దాని ప్రార్థిస్తున్నాయినా కుటుంబం కూడా మీరు బలపర్చండి ఓదార్చండి మీ ఆధారణ సమాధానం గురించి ప్రభావా దుఃఖాన్ని కొట్టివెండి ప్రభావ సంతోషం దైత్యమని ప్రార్థిస్తాం ఓ దేవా నికు వన్నాలు ఏసయ్యా నీ నామం బట్టి ప్రార్థానిస్తాం దేవా ప్రభా నా తండ్రి అబిడ్ సంపూర్ణ స్వస్థతన గురించి మీ కొరకు గొప్ప సాక్షి నిలబెట్టుకుని ఈ నామానికి మైమి తెచ్చుకోమని ఏసయ్యా నా ప్రభా తండ్రి మీరే అబిడన్ మీ చేతికి అప్పు చెతున్న మీరే స్వస్థతను గురించి మన ప్రార్థిష్టమేనా నా ప్రభా మీ అబిడన్ ప్రభావ తల్లిదండ్రులు కూడా మీరు ఆదరించండి బలపరచమని ప్రార్థిష్టమేనా నా దేవా నా ప్రభా కుటుంబ ఆదరణ దైత్యమని ప్రార్థిష్టమేనా గొప్ప దేవ ఏసండ్రి నీకు వన్నాలు ప్రభా ఓ ప్రభా అక అవయవలు ఏ ఫార్ట్స్ ప్రభావ ఏ రిందో ప్రభావం సంపూర్ణ హీలింగ్ దాన్ని రెస్ట్ వచ్చేసి ప్రభావ మీరు హీలింగ్ దయచేసి నామానికి మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి పరిశుద్ధు మహోన్నత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవనల్ల తండ్రి గుర్తులు ఏవో తండ్రికాల సమయం మందుకు వంద తండ్రి మిమ్మల్ని మయమరచు సంతోషపరిచి మీ చిత్రాన్ని జరిగించే వ్యక్తులుగాను తండ్రి మీ నామాన్ని హెచ్చించే విడగాను గుటత్ చే తోడుగా నీడగా ఉండి బలపరచండి ప్రభు నాయన గీతబడిన వాక్యం తండ్రి ప్రభా నేను మేము సరి చేసుకుని నాయన తండ్రి ప్రభా చిన్న పనులు చూసి గొప్ప గొప్పగా ఆశ్చర్యమైన మాటలు చెప్పే వారంగా ఉంటున్నాం ప్రభు తండ్రి ఆవేశ ధరను మాలో నుంచి సత్యంగా నాలో తండ్రి సహాయం చేయండి ప్రభాయన ఈస తండ్రి ఉన్న ఈ యొక్క చిన్న జీవితాన్ని తండ్రి యార్థముగా నిష్ఠపటంగా తండ్రి సహోదరులను ప్రేమించే వ్యక్తులుగా మృత సహాయం చేయండి మాలో అసూయలు తండ్రి ప్రభు నాయన కారణాలు తండ్రి ప్రభా ప్రేమ అన్నిటినీ కట్టుకు ప్రభా అటు జీవితము అటు ఆలోచనలు మాకు కలవేయండి సహాయం చేయండి ప్రభు అదే మరిగానైనా మీరు శరీరదారిగా ఉన్నప్పుడు ఏ విధముగా అయితే జీవించారో జీవితము కనీసం ప్రయత్నమైన మేము చేయటకు ఇతరుల గురించి నాయన కన్నీటి ప్రార్థన చేసేవారం గాను ఉపవాస ప్రార్థన చేసేవారం గాను నాయన మేము తక్కువ బలము శక్తి అట్లాంటి ఆలోచనలు మాకు కలుగు చేయండి ప్రభా బిడ్డ గురించి ప్రారంభిస్తుంటున్నాము తండ్రి నాయన ఆయనకి తండ్రి ప్రభా ఆయన మీ దృష్టిలో ఉన్నారో ప్రభా ఆయన ఆ చేసుకోండి సంపూర్ణ స్వశ్రద్ధ ఇచ్చేయండి ఆ నిలబెట్టండి ప్రభా గొప్ప సాక్షిగా ఉంచండి ప్రభావ డాక్టర్లతో మీరు మాట్లాడండి తండ్రి చెప్పబోయే సర్జరీ అంతట్లో మీరు తోడుగా ఉండి నాయన సక్సెస్ఫుల్ గా నడిపించండి ప్రభావ సహాయం చేయండి ప్రభా అదే మరిగా నాయన మా పెద్ద నాన్న చనిపోయినారు ప్రభా నైనా ఆ కుటుంబానికి కూడా ధైర్యం దయచేయండి బలపడండి ప్రభా వారికి సహాయం చేయండి తండ్రి అక్కడ తండ్రి ఉన్న బంధువులను జ్ఞాపకం చేసుకోండి వారికి రక్షణ సువారు అక్కడ వినబడిటప్పుడు ఆయన ఒక సేవకుడిని లేవనెత్తమని వేడుకొని సహాయం చేయండి ప్రభా వంద నాలుగు సోత్రాలు ప్రభా జోలు గల తండ్రి ఆయన ఈ కోవిడ్ బాధితులు వలస కూలీలు రైతులు అనాథలు వికలాంగులు లెప్రస్ వాళ్ళు మీ చేతులు తప్ప చేస్తుంటున్నాం వీరికి మంచి ఆరోగ్యాలని చెయ్యండి వారికి రక్షణ మారుమనసును అనుగ్రహించండి వరసాన్ని బట్టి ప్రవర్తిస్తుంటున్నాం ప్రభా ఈ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది సహోదరి సహోదరులను బలపరచండి ప్రభాయ ఈసారి ఏ విధంగా నిజమైన సేవ చేస్తున్నారా అట్లాంటి సేవను మేం చేయాలి ప్రభా నైనా చెప్పుకునే సేవలు తండ్రి ప్రజా అసహ్యపడే సేవలు కాదు వేసదారన్న సేవలు సేవ చేయడానికి మా కాళ్లను ముఖ్యంగా నా కాళ్లను లేవని చండి ప్రభు సహించండి ప్రభాయ ఉండండి బలపరచండి నాయన ఎవరైతే క్రైస్తవుల్ని హింసించి బిందించి దూషిస్తున్నారు వారికి తండ్రి ప్రభా రక్షణను అనుగ్రహించండి వారిని మేము ప్రేమించాలా వారిని క్షమించాలా వారికి సత్యములను చెప్పాలా ప్రభు అటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభావ సమాధానంగా ఇచ్చేయండి ప్రభావాలో ఉన్న వాటిని ముఖ్యంగా దురాశలను మేము వెంబడించక పేరు ఘనతలను ప్రఖ్యాతలను వెంబడించక తండ్రి ప్రభు నీ నామాన్ని తండ్రి మీరు ఏ విధంగా తగ్గించుకుని ఉన్నారో ఆ విధంగా మేము ఉంటూ మీ నామాన్ని హెచ్చించే వారంగా ఉంటే తక్కువ సహాయం చేయండి ముఖ్యంగా తండ్రి ఆర్ఎస్ఎస్ బజరంగ దళెపి ైనా ఇవన్నీ అడుగుకుంటూ వస్తున్నాడు ప్రభా చివరి దినాలని మా హైరాగ్ లో మాకు కూడా తెలిసే విధంగా ఈ సూచక్రవాలు జరుగుతూనే ఉన్నాయి ప్రభా ప్రపంచ ఎన్నో జరుగుతున్నప్పటికీ ఇక్కడ కూడా మాకు తెలుస్తుంది ప్రభా కాబట్టి మేము నిర్లక్ష్యం అలక్ష్యం చేయక ఆ నరకము అని ఒక చిన్న వస్తువుగా చూడక తల్లి ప్రభా ఎప్పుడు బర్నింగ్ ఫైర్ అని అనేకులను హెచ్చరించు కృష్ణు మన కొరకు చనిపోయడానికి సువార్తను మేము ముందుకు సహాయం చేయమని చిన్న యొక్క అవకాశాన్ని బట్టి వందలా చెల్లిస్తూ టీమ్ లో ఉన్న ప్రతి సభ్యులు బలపరుచుకుని నీ చేతిలో కప్పకుంటూ ముఖ్యంగా తండ్రి జ్లాస్వాన్ బట్టి ప్రార్థిస్తుంటున్నాను జ్లాస్ వాన్ స్వస్థపరచండి ప్రవ అభిదాకండి ప్రవ కళ్ళను కిడ్నీలను తండ్రి ప్రవ్వ నా బ్రెయిన్ లో ఉన్న క్లాటింగ్స్ నిన్న తాకి సంపూర్ణ స్వస్థత ఇచ్చండి కుటుంబానికి సమాధానం దాయిచేయండి అన్ని లాంటిని సంపూర్ణ స్వస్థపరచండి ప్రవ్వా చేతిలో కప్ప చెప్పుకుంటూ ఇంకొకటి శంకర్ గారు నైనా ఎవరైతే అడ్మిట్ అయ్యి ఐసీయు హార్ట్ లో క్లాట్ అయిన ఆ బిడ్డను కూడా తాకి సంపూర్ణ స్వస్థత ఆ యొక్క తండ్రి అవుట్ రీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరికైతే శువార్త వినిపించబడిందో ఎవరెవరైతే మెడిసిన్లు తీసుకున్నారో తండ్రి తినే వస్తువులు తీసుకున్నారో వాళ్ళకి రక్షణ దాచేయండి స్వస్థత మాతో పాటి ఉన్న పాసిల్ని ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళని బలపరచు తండ్రి సహాయం చేయండి ఇంకా నువ్వు తండ్రి అనేక గొప్ప కార్యాలు మీ నామమున చేత మా శక్తిని సామర్థ్యం అనుగ్రహించుమని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడు అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ముందు బాబు గురించి ఫస్ట్ ప్రార్థించ పరిశుద్ధి పరిశుద్ర ప్రేమ కలిగింది ఆయన జీవ కలిగింది ఆయన జీవాధిపతి చూస్తున్న దేవుడి మాట్లాడుతున్న దేవుడు గొప్ప దేవుడు ఎంతో వంగనాలు ప్రభా అయా నేడు నిరంతరం ప్రభా ఏకరిగా ఉన్నవాడు తండ్రికి ఎంతో వంగనాలు ప్రభావినా ప్రభా ఈ బిడ్డ గురించి చిన్న బిడ్డ గురించి ప్రభా ప్రార్థన చిగు చూపించండి అయ్యా దయ చూపించండి ఆయన ప్రభా ఈ ముల్కన్నానే బిడ్డ ప్రభా అయా హాస్పిటల్లో ఉండి ప్రభా మల్టిపుల్ ఇంజరీస్ తో ప్రభా బాధపడుతుండగా అయినా ప్రభా అనేక చోట్ల గాయాలతో ప్రభావం బాధపడుతుండగా అయా మీ దయగలిన హస్తాన్ని ప్రభావ పెట్టపైన ఉంచండి తండ్రి నీకెంత ప్రభా ఎదుగున ఆయన అయా మీద విశ్వాసం ప్రభా అనేక ప్రభావ లేఖల భాగాల్లో ప్రభావ వాక్యాల ప్రభావ మీద చూసినప్పుడు ఆయన కేవలం శ్వాసం ద్వారానే ప్రభావ ఎన్నో జయించారు ప్రభు అంతేకాదు కానీ ఆయన అయా మీ పేరులోనూ అయా మీ భూమిలోనూ అయా నోటి ద్వారా మీ మాట ద్వారా ప్రతి కూడా ప్రభా మీ వస్తులం ద్వారా ప్రభా ప్రభా అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు మేము చూశాం తండ్రి కాబట్టి ప్రభా ఈ బిడ్డ విషయంలో మేము ప్రార్థన చేస్తుండగా ఆయా ఎంతైనా నమలైంది దేవుడుగా గొప్ప దేవుడుగా ఉన్నది ఎంతో ఆ జీవితంలో ప్రభావ బిడ్డ జీవితంలో ప్రభావ గొప్ప వెలుగు నింపండి ఆయన సజీవ సాక్షిగా ప్రభా మీరు నిలబెట్టుకోండి తండ్రి ఆయా గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టుకోండి ఆ కుటుంబానికి ప్రభావ మీరు ప్రభావం నిర్వహించండి ప్రభా ఆయా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా సాతను ప్రభా అది పెట్టిన సోదరు ప్రభా అయించారు లాగాను అయా గొప్ప సాక్షులుగాను నీ కుటుంబం అంతా ప్రభావం సేవలు వాడబడినట్టు మీ కుటుంబాలు గ్రహించమని ప్రార్థన చేయొచ్చు ప్రభా బిడ్డను ముట్టండి మీరు స్వస్థపరచండి అయా ఇదిగో ఆయన అనేకుల జీవితాల్లో ప్రభావి కార్య ఆయన జీవితంలో మీరు చేసినటువంటి కార్యాన్ని ఆయా జయ చెప్పి ప్రభా అనేకుల పాసి తీసుకొచ్చే బిడ్డగా మార్చడానికి అయా ఆ బిడ్డ జీవితంలో మీరు గొప్ప కార్యం ప్రార్థన చేయొచ్చు తండ్రి చెప్పబడిన వాక్యాన్ని మీకు ఎంతో వందనాలు అందుని బట్టి మీకు ఎత్వస్థుతులు ప్రభా ఆ ప్రభ మరి లేఖన భాగాల ప్రభా వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని అనుగ్రహించండి నిశ్చితమైతే ప్రభా మరి జనవరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైంలో ప్రభా స్వార్థ ప్రచారీకి వెళ్లాలని ఆశపడుతుండగా ప్రభ మీ కార్యాన్ని ప్రభా ఉంచమని మార్గాన్ని సరళం చేయమని ద్వారా తెరమని సమస్త విధమైనటువంటి అయ్యా మరి ఆ అన్నిటి మీద ప్రభా నిస్వార్థం ప్రకటించే విషయంలో ప్రతి విధమైన ఆటంకాలను తీసివేసి ప్రతి ప్రతిదానిగా మీరు ఆ విజయాన్ని అనుగ్రహించమని ఎక్కు ప్రార్థిస్తున్నాం తండ్రి అన్న ఒక విషయం మా మేమార్ నేను వెత్తం మల్జుబాల్లే వానికి ఏ నింటే మనం ఏం చెప్పుమలా గుర్తు రాట్లేదు ఒక్కసారి ఆ యాయె తుంకో హెల్త్ బావలే రి ఇరే లక్షించాలి నువెత్తం కరవనాడు కొడ తుంటకు చాకరువా కొడ ఏ ఓ మైండ్ అల్ల కరోనా చిమంటి మీరే టీచర్ అయ్యాలయే తుదడం కాక భాతార కరోనా రాగోదే కరోం జీ జాయిని నాయే తుదడం గానేకి తుదడం కరోనా లకం జోరుమే ఆమేన్ ఆమేన్ హల్లతీయ దిగా పరశుద్రవాద దేవ మీకు వరణాలు సుపామయ మహోన్నత మీకే స్థుత స్తోత్రాలను అయినా ఇది మేమంత తమ్మికాలం సురక్షితంగా కాపాడి సజ్జల కళలు పెట్టినందుకు మీకు మనాలనైనా దినానికి మీకు నూతనమైన కృపన్న కనిపించండి మేము ప్రతి మార్గం సరళం చేయండి పనిలో నిజమను ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి గురించి ప్రార్థిస్తున్నాం అంబేదర్ ముట్టండి ప్రవ్వా తల నుంచి ఆయన వర్క్ సంపూర్ణించమని ప్రార్థిస్తున్నాం జన ప్రతి బోన్స్ తో మేము మాట్లాడుతున్నాం ప్రతి ఎముకలతో మాట్లాడుతున్నాం పెరిగిన ప్రతి ఎముక త్వరగా జాయిన్ అవును గాక ఏ సేక్ ఇస్తున్నామన్న హామీలయ్య ప్రతి ఆర్టరీస్ బ్లీడింగ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అది ఆగిపోను కాక లేకపోతే ప్రతి ఆర్టరీస్ నిజ్ చేయమని ప్రార్థిస్తున్నాం నేను లోపల ఎక్కడెక్కడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి సరి చేయండి ఎక్కడెక్కడ డామేజెస్ ఉన్నాయో ప్రతి ఆర్గన్స్ కానీ ఏదైనా కానీ లంగ్స్ కానీ ఒక తండ్రి కిమ్ ముట్టండి సరి చేయండి ప్రభావి ఆ యొక్క తల్లిని ఆ యొక్క మల్టిపుల్ ఇంజరీస్ ఉన్న హెడ్ ని కూడా మీరు ముట్టండి ప్రతి జాయింట్ ప్రతి బోన్ తిరిగి జాయిన్ అయింది లెఫ్ట్ తెలిసి హీలింగ్ ఇచ్చేయండి సంపూర్ణంగా నిలబెట్టండి ఆ బాబుని గొప్ప సాంస్క్రమట్టండి గొప్ప సేవకంగా తయారు చేయమంటాం ఇర్లకు ఆంధ్రా డబ్బుల విషయంలో సహాయపడండి అయితే డాక్టర్స్ తన మీరు మాట్లాడండి వారి జ్ఞానం అనుగ్రహించండి నాయన ప్రభావ అనేక మంది అడిగి భారీగా జీవనస్థుల తండ్రి సహాయపడండి కనికరించండి వారిని క్షమించండి నేను మీ కొరకు సంత్రి కనిపించుకొని జీవించి బిడ్డలో తయారు చేయండి నేను రేషన్ గా నడిపించి మేము ప్రార్థిస్తున్నాం వారిలో తనమలి జ్ఞానం బుక్కించండి తండ్రి కనికరం బుక్కించండి ఆ రీతికి నడిపించకుండా సహాయపడండి నేను ప్రతి ఒక్కరు విషయంలో నేను ప్రార్థిస్తున్నాను సేవ చేయతం ఉన్న వారి గురించి చర్చ గురించి ప్రార్థిస్తున్నాను జ్ఞానం అనుగ్రహించండి ఏ రీతి ఆదరణ కరంగా ఉండాలో మీరే నడిపించమని వైరస్ బాధంగా పడుతున్న వారంటే మీరు కాపాడండి తర్వాత వ్యాక్సిన్స్ పనిచేస్తున్నారు ఆల్రెడీ సెకండ్ టైం కూడా ప్రూవ్ అయిన చెప్పారు అవ్వ ఇంజక్షన్స్ ఇస్తున్నారు మీరే సరిపడండి ఎప్పుడు మీరు మాట్లాడినారు అవి పని చేయమని పదవంతంగా ఇస్తున్నారు తండ్రి ఇచ్చిన గానీ అవి పని చేయ సైడ్ రియాక్షన్స్ ఉంటాయని ప్రూవ్ చేస్తున్నాయి మీ మాట నేను నిజమైన కాబట్టి నేను నిజమైన వ్యాక్సిన్ మీరేనైనా నిజమైన స్వస్థత మీరేపు రవ్వ మీలో దాగింది ప్రవాహిక మాకు ఏరియో లోకంప్లైన్ అవసరం లేదు మీ తట్టం మీకు కనిపించి నడిపించండి మీ యొక్క శక్తి కనిపించి నడిపించండి అభిశక్తిని మాకు కనిపించి నడిపించండి ప్రతి ఒక్కరిని సాక్షణ నడిపించే సురక్షిత నుంచి చేర్చున్నాను ఏ స్వీకరిస్తున్నా ప్రార్థిస్తున్నాండి ప్రార్థన చేస్తా పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ తర పరిశుద్ర పరిశుద్ర ప్రేమితర గొప్ప దేవ నికలకి లేని వంద నాలుగు ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడందుకు నికలకి లేని యాక్సిడెంట్ అయిన బిడ్డను బట్ నికలకు లేని వందేవప్రభ ఆ బిడ్డ కుటుంబానికి నువ్వే దుఃఖాన్ని తీసివేసి శాంతిని సమానాన్ని సంతోషాన్ని దేని తర్మ దేవప్రభ తాకి ముట్టు చూసి పరిచేన డాక్టర్ ద్వారా నువ్వే మంచి ఆపరేషన్ కావటం మంచి సర్జరీ సక్సెస్ఫుల్ గా కావటకు సాయం చేయను తరు మా దేవప్రభ మరి ఆ బిడ్డ మంచిగా ఆరోగ్యంగా శక్తిని బలాన్ని దయచేస్తావని నీమి భారం వేసి ఆ బిడ్డ కుటుంబం అంతా నమ్ముకుంటుంది తర్మా దేవ ప్రభ నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడూ అమరపర్చున్నా తర్మా దేవప్రభ ఆ తోడు నీరగా ఉంటానన్న గొప్ప దేవుడు తర్మా దేవప్రభ ఆ బిడ్డను తాకి ముట్టి స్వస్థపరుస్తావని వేసిన అతి వినియంగా వేరుకున్నావు హలో సార్ సరేనా నేను ఇస్తాను మన ప్రభు అయిన ఏ సమాధానం నడిపిస్తూ మన అందరికీ వైరస్ బాధితులకి ముఖ్యంగా ఆ యాక్సిడెంట్ అయిపోయిన ముల్కాన్ని వాళ్ళ కుటుంబానికి బిడ్డకి సదాకాలంతో స్వస్థత కలిగి చేయను గాక ఆ మెయిన్ ఎక్కడన్నా కేర్ హాస్పిటల్ అన్నది నిమ్స్ హాస్పిటల్ అన్న కేర కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ పాపం చాలా మంది కొంత దైవానికి రిలీవ్ అని కోరుతున్నా నిన్న అయింది అన్న నిన్న నిన్న ఈ రోజు నిన్న అయింది నిన్న సాయంత్రం అయింది నిన్న నిన్న సాయంత్రం అయింది పంపిస్తా త్వరగా పెట్టి వెళ్ళిపోతా లేకపోతే మళ్ళీ రాత్రి వస్తాను సరే అండి ఇప్పుడు ఇప్పుడు ఏమిటో పంపిస్తాను అన్న పంపించేసం ఓకే ఓకే